స్వామి సత్యమాలం మహారాజు గారి కృపాకటాక్షము వలన మనం అందరం వారంలో వారంలో రెండు రోజులు ఇక్కడ సమావేశమై భగవద్గీతను అధ్యయనం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి ఈ జ్ఞాన యజ్ఞాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం ఈ జ్ఞానయజ్ఞము ఈ విధంగా పద్నాలుగో అధ్యాయం చిగురు వరకు సుసంపన్నమవుటకు వారి ఆశీస్సులు అంతరూ దోహదపడిగా కాబట్టి మనందరం కూడా వారికి కృతజ్ఞులమై ఈశ్వరుని కృపా కటాక్షం వలన ఈ పద్నాలుగో అధ్యాయాన్ని ఈ సెషన్లో మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాము ఈ వేళ పూర్తి పూర్తవుతే అవ్వచ్చు లేకపోతే ఇంకో క్లాసులో పూర్తవుతుంది ఆ తర్వాత నేను పదకొండు ఆటస్ట్ని యుఎస్ వెళ్తాను ముందు స్వామి దయానంద సరస్వతి మహారాజ్ అక్కడ ఉన్నారు యూఎస్లో ఉన్నారు వారిని దర్శించి వారి సన్నిధిలో కొంతకాలాన్ని గడుపుతూ అక్కడ విద్యార్థులతో నాకు చాలా దగ్గర అనుబంధము గలదు వారితో కొంత కాలాన్ని గడిపి తొమ్మిది డిసెంబర్కి వాపసు వచ్చేస్తా అంటే నాలుగు నెలల కంటే తక్కువ పన్నెండు డిసెంబరు శనివారం అయినది అని నాకు గుర్తు నేను మళ్ళీ తర్వాత శనివారం అయినది పన్నెండు డిసెంబరు నేను తొమ్మిది డిసెంబర్కి వస్తాను జెట్లాగోది ఉంటాయి అయినా కూడా సాయంకాలం పూట ఒక గంటసేపు మీతో గడపటానికి మేము సిద్ధంగానే ఉంటాను తొమ్మిది రాత్రికి వస్తాను అది అది టైట్ ఓ పంచటం పదమూడు డిసెంబర్ ఆదివారం ఇంకా నిరాఘాతంగా అనౌన్స్ చేసుకోవచ్చు పన్నెండు గంట కొంచెం టైట్ పదమూడు డిసెంబర్ ఆదివారం పదిహేనో అధ్యాయం ఊర్ధ్వమూల మధుశాఖం అనే శ్లోకంతో ప్రారంభం చేసి మనో అధ్యయనం చేద్దాం భగవద్గీతలో పదిహేనో అధ్యాయానికి అత్యంత ప్రముఖమైన స్థానము గలదు అది మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ విధంగా ఈ జ్ఞాన యజ్ఞాన్ని మనము కొనసాగిద్దాము శ్రీ సత్యవర్తానందజీ మహారాజ్ వారు నాకు కప్పిన ఈ శాలువ ఇది ఒక గొప్ప సత్కారముగా నేను భావిస్తూ ఈ చిన్ని కానుక నా హృదయంలో పెద్ద స్థానము కలిగి ఉన్నది అని నేను వారికి మీకందరికీ మనవి చేస్తూ నా కృతజ్ఞతాభివందనం సమర్పిస్తూ ఉన్నాను హరిహి శ్రీకృష్ణ అర్పణ వస్తు ఆ గురు పూజ ఉత్సవం అనే ఇప్పుడు ఇంకొక పదిహేను పద్నాలుగో అధ్యాయ ఆత్మ శ్లోకంలోకి వద్దాం ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాయం మా నిర్భగవత్దశంకరం లోక శంకరం బ్రహ్మణోి ప్రతిష్టాహం అమృత్యా వ్యయస్ శాశ్వత్యుఖా ఎవరైతే గుతులవుతారో వారు బ్రహ్మస్వతారో సన్ సమీక్షైతాన్ బ్రహ్మభూయాయ కర్ణు గుణములు ఎక్కడుంటాయి ఇక్కడ ఉంటాయి హృదయంలో ఉంటాయి ఈ హృదయంలో సోమరిధనము మోహము ఉన్నట్లయితే అది తమో గుణము ఇదే హృదయంలో కామక్రోధాలు ఉన్నట్లయితే రజోగుణం ఇదే హృదయంలో వైరాగ్యము వివేకము ఉన్నట్లయితే సత్వగుణం మీరు రజోగుణంతో తమోగుణాన్ని సత్వగుణంతో రజోగుణాన్ని జయించి సత్వగుణంతోనే సత్వగుణాన్ని జయిస్తారు జయించి గుణాతీతులు అవుతారు ఎక్కడవుతారు ఇక్కడే ఇక్కడే గుణాతీతులు అవుతారు అంతా లోపలే బయటేమీ లేదు ఏదో దేవాలయంలోనో లేకపోతే కాశీ క్షేత్రంలోనో గుణాతీతులు అవను ఇక్కడే గుణాతీతులు అవుతారు కొంతమంది కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు రియల్ ఎస్టేట్ ఉంది స్పిరిచువల్ రియల్ ఎస్టేట్ స్పిరిచువల్ రియాలిటీస్ వాళ్ళు ఉంటారు అంటే కాశీలో రేపు ఒక స్టూడియో అపార్ట్మెంటు అమ్ముతారు అక్కడికి వెళ్ళి కొనుక్కుని అక్కడ ఉండొచ్చు అక్కడ ఉంటే ఏమవుతుంది కాశీలో ఉంటే ఏదైనా అవుతుంది శివుని యొక్క సన్నిధి కాశీలో కూర్చుని లోకాభిరామాయణం చెప్పుకుంటూ అభిక్షణం చేయొచ్చు లేకపోతే అక్కడ పూజలు ఉంటాయి పూజ గడిగా అనేది ఉంటుంది ఒక నెల రోజుల్లో రెండు నెలలో ఇంకా తర్వాత చలి అది ఎక్కువగా ఉంటుంది గంగ కూడా చాలా ఎలా పెట్టేలా ఉంటుంది కాబట్టి ఇంకా బతుకంలో ఇద్దరిద్దరే స్నానం చేస్తూ చాలా క్షతంగా పెద్ద వయసులో రోజు వెళ్ళి గంగలో ముందుకు రావాలంటే మాట్లాడాలి సో చలికాలంలో గంగలో మీరు వేలు పెడితే ఆ వేలు సమాధిలోకి వెళ్ళిపోతుంది కనుక సో అటు ఈ గంగ మీద ఉత్సాహం మొదటి నెలలో కాశీ విశ్వేశ్వరుడు మీద ఉత్సాహం మనో నెలలో పూర్తి అవుతుంది ఇంకా తర్వాత మా నాటి వస్తే తయారవుతుంది లైఫ్ ఎక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటుంది కాబట్టి ఎక్కడో బయట వికాసము కాదు వికాసము లోపల గుణములు లోపలే ఉంటాయి గుణా తీసుడవలసింది కూడా లోపలే గుణములలో చిక్కుకుని ఉన్నట్లయితే హృదయంలోనే హృదయంలో గుణములకు అతీతుడైతే దేవుడు జీవుడే దేవుడు మనిషే మానవుడే దైవము లేదా గుణములలో అధికంగా చిక్కుకుని ఉన్నట్లయితే గుణములు గట్టిగా ఉన్నట్లయితే మానవుడే దానవు అన్ని మానవులు మానవుడే దేవుడు మానవుడే దానవు కానీ ఇక్కడ మానవుడే దానవుడు అనేది మనం చూడలేదు కదా అది పదహారో అధ్యాయుల్లో మనకి బాగా విస్తారంగా వస్తుంది మానవుడే దానవుడు అయ్యే తీరు చేయాలి అక్కడ కనపడతాడు ఇక్కడ ప్రస్తుతానికి మానవుడు గుణాతీతుడై బ్రహ్మస్వరూపుడవుతకు సమర్థుడు బ్రహ్మ భూయాల కలపటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే గుణాతీతుడు ఇక్కడైతే బ్రహ్మ ఇక్కడ ఎలా అవుతాడు బ్రహ్మ అక్కడెక్కడ ఉంటాడేమో మనం బ్రహ్మ కైలాసంలోనూ వైకుంఠంలోనూ ఉండాలి లేకపోతే కాశీలోనూ రామేశ్వరంలోనూ ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ గుణాతీతులైతే అక్కడ ఉన్న బ్రహ్మలో వీడలా కలుస్తాడు వెళ్ళి సో అని ప్రశ్న ఉష్ణద ప్రశ్న బ్రహ్మలో విలీనం అయిపోతాడు బ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడనుకోండి ఈ ఊళ్ళో కూర్చుని సికింద్రాబాద్లో కూర్చుని కొనా తీసుడైతే వైకుంఠంలో ఉండే బ్రహ్మలో ఎలా లీనుడు లీనుడు అవుతుంది అని ఒక ప్రశ్న కలగడం సహజం అదే అంటున్నారు శంకరుల అవతారిక కోత ఏతత్ ఇచ్చిచ్యతే ఇది ఎట్లు సంభవము ఏతత్ ఇది ఇది అంటే బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మస్వరూపుడ గుటకు సమర్థుడూట బ్రహ్మస్వరూపుడుగా ఉండుటకు సమర్థుడవుతా ఈ సామర్థ్యము ఈ శక్తి అంటే మానవుడు దేవుడైపోయేటువంటి ఈ శక్తి ఎలాగ సంభవము కేవలము ఇక్కడ ఉండే గుణములను మీరు పరిష్కారం చేసుకుని గుణములకు అతీతంగా ఉండగలిగితే ఇక్కడ ఉన్న మీరు ఈ హృదయంలో ఈ దేహంలో ఈ హృదయంలో గుణాతీతులై మీరు బ్రహ్మలెలా కలుస్తారండి ఇత ఏ ఇది ఎట్లు సంభవము అనే ప్రశ్న కలగడం సహజమే దానిపై సమాధానం చెప్తున్నారు ఏమిటి సమాధానం నిర్వహించడం ఏమిటరుగుతుంది సమాధానం సమాధానం ఏమిటో తెలుసిన బ్రహ్మ యొక్క ప్రతిష్ట ఆశ్రయము అధిష్టానము అక్కడెక్కడో కాదు అక్కడెక్కడో ఉందనుకున్ను అలాంటి ప్రశ్న అడుగుతున్నావు బ్రహ్మ యొక్క ప్రతిష్ట ఇక్కడనే అని సమాధానం అవుతుంది అదే సమాధానం ఈ అవతారికలు కనుక లేకపోతే ఆ శ్లోకాలకి ఒక ఏకవాక్యత బానే కాదు చాలా అత్యంత అందమైన సుందరమైన అవతారికలలో ఇదొకటి లేకపోతే గడిచిన శ్లోకానికి దీనికి అసలు సంబంధమే లేదన్నట్టుగా ఉంటాయి ఆ శ్లోకాలు కుత ఏతట్ ఈ బ్రహ్మభవనము అనేది ఎప్పుడు అని ప్రశ్న వేసి బ్రహ్మనోహి ప్రతిష్టాహం అని చెప్తున్నారు ఇప్పుడు ప్రతిష్ట అనే పదాన్ని వాడుతున్నారు మీరు అది అర్థం చేసుకోవాలి ప్రతిష్ట ఇది ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట అంటే అర్థమేమిటి విగ్రహముందు ఈశ్వరుణ్ణి నిలబెత్తుట దృఢముగా ఫిక్స్ చేయుట ప్రతిష్ట అంటే ఇటు ఫిక్స్ విగ్రహముందు ఈశ్వరుణ్ణి ఫిక్స్ చేస్తారు దాని ప్రతిష్ట ఇప్పుడు ఈ మనకి మెట్రో కనుకున్నారు మెట్రో పైన వెళ్ళిపోతూ ఉంటుంది మెట్రో అంటే తన బరువు ఉంటుంది దాంట్లో వంగలాది జనులు ఎక్కేసి కూర్చుంటారు అది మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది పైన కానీ ప్రతిష్ట ఎక్కడ ఉంటుంది నేరం ఆ స్తంభాలు ప్రతిష్ట ఆ స్తంభాలు భూమిలో ఇవి ఉంటాయి అది ప్రతిష్ట ఆకాశంలో సంచారం చేస్తున్న ఆ రైలు దాని ప్రతిష్ట స్తంభాలు భూమి ఉంటుంది అలాగే బ్రహ్మ ప్రతిష్ట సో హీ అంటే బికాస్ బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మయే అగుటకు అగుటకు సమర్థుడగుతున్నాడు ఇందువలనగా ఇందువల నలగా అహం బ్రహ్మణ ప్రతిష్ట ఆ పరబ్రహ్మ యొక్క ప్రతిష్ట అహం అహం అంటే ఏంటో తెలుసుందండి నేను నేను అంటే అర్థం ఏమిటి ఇప్పుడు నేను అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి నాకు నేను అంటే మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళాయ మాకు అధ్యాత్మానికి సంబంధించి ఏదైనా చిన్న ఉపదేశం చేయమని కోరారనుకోండి అంటే ఆయన అంటారు ఏమయ్యా నువ్వు నేను ఎవరు అనేది తెలుసుకో అని అప్పుడు ఆ నేను అనే పదానికి రమణ మహర్షి అర్థం పైగా సపోజ్ రమణ భగవాను అయ్యా మీరు సంపాదించిన జ్ఞానం ఎట్టిది చెప్తే మీరు అది మేము కూడా సంపాదించుకుంటాము అని అడిగాను అనుకోండి ఆయన నేను ఎవరో తెలుసుకోవడమే జ్ఞానము నేను అలా తెలుసుకున్నాను అని చెప్పారనుకోండి ఓహో అలాగా అని రమణ మహర్షి యొక్క అడ్రస్ తెలుసుకుని ఆయన అక్కడెక్కడో తిరువన్నాకి వంద మైలు ఊరంలో గ్రామం నుంచో నగరం నుంచో వచ్చారు కాబట్టి అక్కడ ఎవరో ఫలానా తల్లిదండ్రులకు కొడుకాయనా అది నేను అంటే అర్థం అని మీరు అర్థం తీశారనుకోండి దానికి దాన్ని ఏమంటామంటే తెలివి చెప్పండి ఆయన అన్న నేనుకి అర్థము నేను అనే అనుభవముకు మూలంలో ఉన్న తత్వము అని అర్థం నేను అనే చుట్టూ ఉన్న పేరు దేహము కులము వర్ణము వర్గము ప్రాంతము గోత్రము రాశి నక్షత్రము ఇవేమీ కాదు ఇవన్నీ కూడా ఫ్రీమ్స్ అంటే బయట ఉండేటువంటి అలంకారాలే తప్ప నేను యథార్థమైన తత్వము ఇవేమీ కాదు నిజానికి ఇవేమీ కాదని పని కట్టుకుని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీటన్నిటినీ మీరు నిరాకరించకుండగా నేను యథార్థ స్వరూపాన్ని మీరు చేరుకోలేరు కాబట్టి దేహాన్ని బట్టి మీకు ఎన్ని బిరుదములు ఉపాధులు అంటారు ఎన్ని ఉపాధులు మీకు వచ్చాయో మనస్సును బట్టి మీకు ఎన్ని ఉపాధులు ఇచ్చాయో అలాగా నేను సుఖీ దుఃఖీ దేహాన్ని బట్టి ఉపాధులు ఏమిటి నేను ఫలానా వాళ్ళు పిత్రువులను పుత్రికను ఫలానా సోదరుని భర్తను భార్యను ఇత్యాదు దేహాన్ని బట్టి వచ్చిన ఉపాధులు వీటన్నింటినీ ప్రక్కన పెట్టి మనస్సును బట్టి వచ్చిన ఉపాధి నేను సుఖిని దుఃఖిని వీటన్నింటినీ ప్రక్కన పెట్టి ఇంద్రియాలని బట్టి వచ్చిన ఉపాధులు నేను కుంటి వాడను బృద్ధి వాడను లేకపోతే కళ్ళు చూపు బాగా తగ్గిన వాడను కేట్రాక్ట్ వచ్చిన వాడను అని ఇత్యాది ఉపాధులన్నింటినీ ప్రక్కన పెట్టి బుద్ధిని బట్టి వచ్చిన ఉపాధులు నేను పండితుడను అపండితుడను ఇత్యాది ఉపాధులన్నీ ప్రక్కన పెట్టి అహంకారాన్ని బట్టి వచ్చిన ఉపాధులు భోక్త నేను కర్తను భోక్తను అనే ఉపాధులను ప్రక్కన పెట్టినప్పుడు ఇంకా ఏది విరుగుతుందో అది నేను యొక్క యథార్థ స్వరూపము దీనికి ఒక చక్కటి సింపుల్ వర్డ్ ఒక పదాన్ని మీకు అందజేస్తా ఆ పదాన్ని మీరు పట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను దేహం యొక్క ఉపాధులను ప్రక్కన పెట్టి అంటే ఇంతకుడు ఈ వాక్యాన్ని చెప్పాను ఆయాసం వచ్చింది వాక్యం పూర్తయ్యేమో ఏమండి అంత అర్థాన్ని అంటే దేహోపాధులను ఇంద్రియ ఉపాధులను మనస్సు యొక్క ఉపాధులను బుద్ధి యొక్క ఉపాధులను అహంకారం యొక్క ఉపాధులను తిరస్కరిస్తే మిగిలే శుద్ధ స్వతత్వం ఏది గలదో అని చెప్పాలి ఒక్క పదంలో చెప్పాలి ఆ పదం యొక్క తెలుసు ప్రత్యగా అది ఆత్మ బాగుంది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు బాగుందా యునెస్కో అంటే బాగుందా యునెస్కో అంటే బాగుందా లేదా ఏది ఆయాసం కాకుండా ప్రత్యేగాత్మ కాబట్టి బ్రహ్మకు ప్రతిష్ట నేను అంటే ఆ నేను సుబ్బారావు గారు అబ్బాయి రామారావు గారు అబ్బాయి లేదా శ్రీకృష్ణుని సందర్భంలో దేవతడికి కొడుకు వసుదేవునికి కొడుకు అర్జునుడికి బాబా తర్వాత తింటికి మేనత్త కొడుకు మేనమావ అలా కాదు అవేవో ఉంటాయి దట్ ఈస్ నాట్ ది అహం హీఈ్ స్టాఫింగ్ అబౌడ్ దట్ ఈస్ నాట్ ది అహం సుభద్రికా అన్నగారు బలరాముడికి తమ్ముడు బలరాముడి దగ్గర మొహమాటాలు ఎక్కువ పడినవాడు అలా అలా మొదలు పెడతారా దట్ ది అహం యు ఆర్ స్టాఫింగ్ అబౌడ్ నువ్వు ఓ మహాత్ముడు అన్నారు మీరు భారతం కృష్ణుడిని పట్టుకోండి భాగవతం కృష్ణుడు గురించి చింత చేయకండి ఎందుకంటే భాగవతం కృష్ణుడు అర్థం అవటానికి కొంచెం వేదాంతం బాగా తెలుసుకునేవాడు ఏ సమస్యలు వస్తాయి సమస్యలు స్వామి ఏం చెప్పాడంటే మీరు గీతాకృష్ణుల్ని పట్టుకోండి రాధాకృష్ణుడి గురించి మీరు పెద్ద చింత చేయవద్దు ఇంకా అంతకంట పరుషంగా ఎలా చెప్తారు ఎంత మాత్రమే చెప్తారా పెద్దలు ఎప్పుడూ కూడా మంచిగా చెప్తారు తప్ప దేన్ని తిరస్కారపించటో చెప్పచ్చు కానీ చెప్పింది చెప్తారు తెలుసుకోగలిగితే తెలుసుకోవచ్చు సో భారతంలో కృష్ణుడు ఈ ఫిలింగ్స్ ఏమీ ఉండవు భారతంలో కృష్ణుడికి ఉండవు భారతం ఇతిహాసం ఆ కృష్ణుని మీరు కొట్టుకోవాలి గీతాకృష్ణుడు అర్థమయ్యాక మాత్రమే మీకు రాధాకృష్ణుడు తెలుస్తాడు గీతాకృష్ణుడు తెలియకుండగా మీరు రాధాకృష్ణుల్ని తెలుసుకోలేరు మీరు గీతాకృష్ణుల్ని తెలుసుకోకపోతే ఎందుకు గురించి రాధే రాధే రాధే రాధే దానివల్ల పెద్ద ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను ద్వైతంలో భయమే మిగులుతుంది ద్వైతంలో మీకు అభయం కథించబట్టి అహం అంటే మీరు రాధాకృష్ణుడు అని అర్థం చెప్పుకోవద్దు గీతాకృష్ణుడు అని అర్థం చెప్పుకోవద్దు గీతాకృష్ణుడు అనగానే ఏమిటో తెలుసిన గీతాకృష్ణుడు ఏమిటో తెలుసిన అహమాత్మా ఉదాకేష సర్వభూతాశయ స్థిత అది గీతాకృష్ణుడు అది జీతాలు కాబట్టి అహం అంటే ప్రత్యగాత్మ ఇది మొదటి అంశం రెండవ అంశం బ్రహ్మ ఎక్కడ నిలిచి ఉన్నది బ్రహ్మ అంటే పరమాత్మ పరమాత్మ ఎక్కడ నిలిచి ఉన్నాడు మీరు చెప్పలేము కొన్ని ప్రశ్నలు అంత విశ్వేశ్వరుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు అంటే కాశీ అని చెప్పాలి మీరు నేను మీకు సమాధానం సరిగ్గా చెప్పలేము అని నేనే చెప్తున్నాను విశ్వేశ్వరుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు అంటే ఏం చెప్తారు కాశీ కృష్ణుడు ఎక్కడ నిలిచి ఉన్నాడు బృంద కరెక్ట్గా చెప్పారు ఏమండి సో పరమాత్మ ఎక్కడ నిలిచి ఉన్నాడు అది కృష్ణ ప్రతిష్ట అర్థం పరమాత్మకు ప్రతిష్ట ఏది అంటే ఓ మానవుడా నీ హృదయండి ఏ ఆ హృదంలో పరమాత్మ ఉన్నాడు ఆ ఎలా ఉన్నాడు ఏ రూపంగా ఉన్నాడు అంటే అహం ప్రత్యేకాత్మరూపంగా ఉన్నాడు కాబట్టి ఇది అధ్యాత్మ దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఆయనకి జయుడు విజయుడు ఉంటాడు ఇంకో దరుత్వంతుడు మీరు ఉపాసన చేసినట్లయితే వైకుంఠాన్ని మీరు పొందుతారు అని ఒక ఉంటుంది విద్య ఉంటుంది కదా ఆ విద్యకి పేరేమిటో తెలుసిన అధిదైవ విద్య అంటే అధి అంటే అధికృత్య దానికి చెందిన అధిదైవ విద్య ఉమాలోకంలో పార్వతీదేవి ఉంటుంది అక్కడ సుధా సముద్రం ఉంటుంది సుధా సింధూ మధ్య అటవీ వాటి పరివృతే ఇత్యాది కాబట్టి అక్కడ ఉమాలోకం ఉంటుంది అక్కడ సుధా సముద్రం అమృత సముద్రం ఉంటుంది దాని మధ్యలో ఒక ఐలండ్ ఉంటుంది ఆ ఐలండ్లో ఒక అడవి ఉంటుంది అడవిలో ఒక ప్రసాదం ఉంటుంది అక్కడ పార్వతీదేవి ఉంటుంది ఈ విద్య ఈ విద్య ఏమిటిందీ అధిదైవ విద్య అధిదైవ విద్య పరమాత్మకు ప్రతిష్ట మీ హృదయమే దీన్ని అధ్యాత్మ విద్య అదో విద్య ఇదో విద్య ఈ సైన్స్కి సంబంధించిన విద్యలన్నిటికీ అధిభూత విద్య అందుకే ఇవన్నీ విద్యలు ఈ విద్యలలో కల్లా అధ్యాత్మ గొప్పది అని శ్రీకృష్ణుడు పదోధ్యాయంతో చెప్పినాడు అధ్యాత్మ విద్య విద్యా అవన్నీ విద్యలు ఆ ఎంతవరకు ఉపయోగపడతాయంటే ఒక జీవిక ఏదో బ్రతుకు సైన్స్ చదువుకుంటే మృదుగుదలుగు ఉపయోగపడుతుంది అది అది అల్పమైన ప్రయోజనము అధికమైన ప్రయోజనం ఏమిటంటే మిమ్మల్ని అధ్యాత్మం వైపు నడిపిస్తుంది అది అధికమైన ప్రయోజనం విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల ఏదో పుణ్యము లభిస్తుంది అదే అల్ప ఆ నామాల తాత్పర్యం తెలుసుకుని గీతకి వాడు అది దాని అధిక ప్రయోజనం అసలైన ప్రయోజనం కాబట్టి అధి దైవము అధిభూతము అధ్యాత్మవైపు మన మనిషిని నడిపించాలి ఇది అధ్యాత్మ విద్య పరమాత్మ అధిభూత విద్యలో పరమాత్మ యొక్క ప్రసక్తి ఉండదు అధిదైవ విద్యలో పరమాత్మ ఏదో రూపంలో ఏదో లోకంలో ఉంటాడు చాలా లోకాలున్నాయి ఎన్ని లోకాలు ఉన్నాయంటే ఎన్ని ఆరాధనా పద్ధతులు ఉంటే అన్ని లోకాలు ఉన్నాయి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతుంది బృందావన వాళ్ళు గోలోకమునే ఒప్పుకుంటారు వాళ్ళు విష్ణులోకాన్ని కూడా ఒప్పుకోరు రామానుంద సంప్రదాయం వాళ్ళు విష్ణు లోకాన్నే ఒప్పుకుంటారు గోలోకాన్ని కూడా ఒప్పుకోరు ఎక్కడో మూల పెడతారు తీసుకుంటారు ఇంకా రామానంద సంప్రదాయంలోకి వెళ్తే ఈ లోకాలు ఏది వాళ్ళు ఒప్పుకోరు సాకేత లోకము వాళ్ళు లోకాన్ని పెట్టుకున్నారు వాళ్ళు సముద్రంలో ఒక లోకం ప్రతి వాళ్ళు ఆశీర్మాన్ని పెట్టుకున్నట్టుగానే ఇక్కడ అక్కడ లోకాన్ని పెట్టుకుంటారు ఆశ్రమాలండి కలవం ఏ ఆశ్రమానికి ఆశ్రమం కలవం ఎవరు అనుకోకుండా ఉంటే కృతార్థమే మనం ఏ ఆశ్రమానికి ఆశ్రమే పైన కూడా ఏ లోకానికి ఆ లోకము లోకాలు వాళ్ళు పెట్టుకున్నారు మీరు వేస్తే ఓ పాటికి ముప్పై లోకాల దాకా వచ్చేస్తాయి ఇప్పటికిప్పుడు లెక్క వేస్తుంది కానీ అవన్నీ కూడా ఎక్కడో దూరంగా ఉన్నాయి అదంతా అధిదైవం ఇక్కడ మనం పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే మనిషి హృదయంలో ఉన్నాడు అహం రుచిరాత్మరూపంగా ఉన్నాడు అహం అన్నదానికి దేవకీ వసుదేవనందన అని అర్థం చెప్పకూడదు రమణ మహర్షిని దగ్గర రమణ మహర్షి నేను అన్నాడు అనుకోండి అదేదో ఊరు చెప్పి అక్కడ పుట్టిన వెంకటరామన్ననే కుర్రాడు అని అర్థం చెప్పకూడదు తప్పు అలా చెప్పకూడదు రమణ మహర్షి నేను అన్నాడంటే అది అహమాత్మ అనే సెన్స్లోనే తీసుకోవాలి శ్రీకృష్ణుని కూడా మనం అలాగే తీసుకోవాలి భాష్యకారులు అంటారు చూడండి బ్రహ్మణ పరమాత్మన హీ మనం ముందు పెట్టుకోవాలి హీ ఎందువలన అనగా అని ముందు పెట్టుకోవాలి శంకరులు ఏ వనసలో వస్తే ఆ చెప్తారు ఎందువలన అనగా బ్రహ్మణ పరమాత్మకు ప్రతిష్ట అహం పరమాత్మకు నేను ప్రతిష్ట నేను నేను యూనివర్సిల్ కా అమెరికాలో ఏమంటారంటే ఇలా ఎలా ఉంటారు నేను అర్థమైనా ఉంటుంది నేను ఇలాంటి అర్థం ఏంటి స్వామి తత్వ నిదానందాన్ని కాదు నేను అంటే ద రియల్ రియల్ మీనింగ్ ఆఫ్ అహం మీరు అసలు అహం అనే ప్రధానికి అర్థం ఎప్పుడైనా గమనించారా నా హే ఇది అహం దేనికి చావు లేదో అది అహం నీ ఇది అహం నాయం హి నహన్యతే ఏది తాను ఏ చేయదో అది అహం నీ ఇది అహం నహన్యతే ఇది అహం ఇంకా ఉన్నాయి అహంకి సో అదే అన్నమాట ఆత్మ పరమ ఆ ప్రత్యగాత్మ అది అహం అంటే ఆ ప్రత్యగాత్మ ప్రతి ప్రతిష్ట ప్రతిష్ట అంటే ఏమిటి ప్రతిష్ట అస్మిన్ ప్రతిష్ట దేవిపై గట్టిగా కదలకుండా నిలబడుతుందో దాన్ని ప్రతిష్ట మీరు ఒకటే మాట మనిషికి ప్రతిష్ట ఏమిటో తెలిసిన పాదములు ప్రతిష్ట పాదవు రెండు పాదములు కలిసి ప్రతిష్ట ఒక పాదం అయితే ప్రతిష్ట కాదు ఒంటికాల మీద నిలబడితే ఉంటారు ఎక్కువసేపు నిలబడాలి మన మెట్రోకి ప్రతిష్ట ఏమిటి ఆ స్తంభాలు కడుతున్నారు చూసారా చక్కగా కడుతున్నారు బాగా కడుతున్నారు చాలా వేగంగా కట్టుకుంటూ వస్తున్నారు సో అది ఆ స్తంభములే ప్రతిష్ట అయితే భూమియే ప్రతిష్ట అలాగే ఈ బ్రహ్మకు ప్రతిష్ట అంటే అస్మిన్ ప్రతిష్ట దీని ఎందుకు గట్టిగా నిలబడుతుంది అనేది ప్రతిష్ట అంటే ఆశ్రయము అని చెప్పవచ్చు ఈ పరబ్రహ్మ పరమాత్మకు ఏది ప్రతిష్ట అంటే అహం ప్రత్యగా ప్రత్యమస్వరూపుడనైనా నేనే ప్రతిష్ట నేను ప్రతిష్ట నేను ప్రత్యగాత్మ ప్రతిష్ట అంటే ఏమిటి శివుడికి ప్రతిష్ట ఏది అని మీరు చెప్పచ్చు కానీ అయ్యా మీరు తెలుసుకున్నారో జీవుడే శివుడు ఇప్పుడు మాట మీరు చిదానందరూపు శివోహం శివోహం మరి జీవుడి మీద శివుడు నెత్తి మీద గంగ ఉంటుందండి అంటే ఈ జీవుడు ఉన్నాడే వీడి నెత్తిలో పవిత్రత ఉంటుంది గంగంటే పవిత్రత అని అర్థం కాబట్టి సపోజ్ శివుడిలోకి నెలకొడు ఉంటే ఆయన నెత్తి నుంచి ఇలా గంగ ప్రవహిస్తూ ఉంటే ఎంత నిన్సెన్స్ గంగా అంటే పవిత్రత తలలో పవిత్రత ఉన్నది కాదండి శివుడు కైలాసం మీద ఉంటాడండి కైలాసం అంటే దేనికి సింబలు చల్లదానము హృదయంలో చల్లదానము హృదయంలో చల్లధరలు ఎప్పుడుంటుందో తెలిసిన కామక్రోధ భయములు లేనప్పుడు హృదయము చల్లగా ఉంటుంది కాబట్టి చల్లని పవిత్రమైన తలకాయ మేఘ మస్తిష్కము ఆత్మ ప్రత్యాత్మ రూపంగా అహమ్ము అదేనగా శివుడంటే జీవుడే శివుడు పవిత్రతయే గంగ మరి చంద్రుడు ఉన్నాడండి శివుడి నెత్తి మీద చంద్రుడు ఉన్నాడంటే ఆనందమే చంద్రుడు సచ్చిదానంద స్వరూపం అహం సచిదానందానందరూప శివోహం శివోహం ఆనందమే చంద్రుడు శివుడికి మూడో కర్ణు ఉందండి అంటే ఎవండి ఆయనకి ఎక్కడో కన్ను ఎక్కడో కన్ను ఇక్కడో కన్ను అంటే ఈ ఇటువంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇప్పుడు నా మటుక్కి నేనే ప్రశ్న వేశాను అనుకోండి ఇబ్బంది అనిపిస్తుంది ప్రశ్న వేస్తుండగా ఇబ్బంది అనిపిస్తుంది మీకు వినడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకని మీరు ప్రశ్నించడానికి ప్రశ్నలు వినడానికి అలవాటు పడిన కాదు మీకు ఏదో నేనేదో బరి తెగించి వేస్తున్నాను కాబట్టి మీరు కరెక్టా ఊపుతున్నారు కానీ మీరు ఎప్పుడూ ప్రశ్న వేయమూ లేదు ప్రశ్నలు ఇతరులు వేస్తుంటే వినడం లేదు ఉందండి నేను అవగాహన ఈ గురి మీద ఫ్రీడం అలా కదా మేము బాగా ప్రశ్నలు వేసాం గాడ్ అలా వేస్తూ ఉందండి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక ఒక ఉంటుంది కన్ను ఆ కన్ను అప్పుడు కూడా పెరుగు ఉంటుంది మూసుకుంటున్నాయి తిరిగినప్పుడు నిప్పులు వచ్చి బయటపడతాయి వాటి నాన్సన్ వాటి న్యూషన్ సిటీస్ అలా ఉంటుందండి అదంతా సింబాలి దాని వచ్చిన నిప్పుల్లో ఏమైంది ఇక్కడి నుంచి నిప్పులు బయటకు ఏమైంది కాముడు భస్మం అవుతుంది అర్థమైందండి ఇది దాని దాని ముఖం మీదే రాసింది దాని ముఖం మీదే రాసింది ఎవరైంది ఇది సింబాలిక్ అని దాని ముఖం మీద రాసిలేదు జ్ఞాననేత్రము అంటే జ్ఞాననేత్రమే మూడవ కన్ను మూడవ కన్నును ఎందుకన్నాడంటే ఏది ఈ రెండు కళ్ళతో చూసి తెలుసుకోలేరో మూడవ కన్ను జ్ఞాననేత్రముతో మాత్రమే తెలుసుకుంటారో అది మూడవ కర్మ ఆ మూడవ కన్ను అంటే జ్ఞానము మీరు ఆ జ్ఞాన నేత్రాన్ని కనుక తెలిస్తే మీ కామనలన్నీ కూడా పతాపంచాలైపోతాయి దాని పేరే కామదహనము మన వాళ్ళు ఏం చేశారంటే జ్ఞానము లేదు నేత్రము లేదు చదువు లేదు సంధ్య లేదు కామదహనము అని పేరు పెట్టి తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పోసి నిప్పు ఆ రోడ్డుని చెడగొట్టి అక్కడ పెద్ద గుంత పడిట్లా చేసి దాని చుట్టూ కొంత అల్లరి చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు ఆ కామదహనము అనేదాన్ని మనము ఆధ్యాత్మ విద్యని బాగా భ్రష్ పట్టించి కూర్చున్నాము బాగా డౌన్ చేసేసి కూర్చున్నాము కామదహనం అంటే ఏమిటో చూసినా ఎక్కడెక్కడ ఉన్న కట్టెలు మన కట్టెలు వెళ్ళిపోవడం మన సొంత కట్టెలు మనం లోపల భద్రం చేసుకుని ఎక్కడెక్కడో ఉన్న కట్టెలన్నీ ఒకటి పోగేయటం చెత్త అన్నీ కూడా అక్కడ మధ్యలో వేయటం మన ఇంట్లో వేయకూడదు ఆ మంటలు మన ఇంట్లో వేయకూడదు మన కాంపౌండ్ లోపలలో వేయకూడదు రోడ్డు మీదే వేయాలి సర్కారీ చోటే వేయాలి ఇందుకో తెలిసిన సర్కార్ అంటే మనకి సంబంధం లేదు పరాయ బ్రిటిష్ వాడి పరిపాలన సంస్కారం ఇంకా ఉందన్నమాట అక్కడ రోడ్డు మీద వెయ్యాలి రోడ్డు మీద మంట మనం చుట్టూ డ్యాన్స్ చేయాలి దాని పేరు కామదహనం అదే కామదహనం అంటే అదే కామదహనం అంటే కామదహనం అంటే ఏమిటో తెలుసిన మన హృదయంలో ఉండేటువంటి పిచ్చి పిచ్చి కోరికలను పరిశీలించి త్రోసిపుచ్చుట అది కామదహనం అంట సో కనుక సో మూడవ కన్ను శివుని యొక్క మూడవ కన్ను అంటే జ్ఞాననే అర్థం శివుడు దిగంబరుడు అంటే అర్థమనేది తెలుసు అండి సర్వవ్యాపకుడు అని అర్థం సర్వవ్యాపక చైతన్యము దిక్కులన్నీ వ్యాపించి ఉన్నది ఆకాశము ఆ చిదాకాశము అంబరము అంటే ఆకాశం ఆ చిదాకాశమే స్వరూపముగా గలవాడు దిగంబరులో ఇప్పుడు ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళా అక్కడ కవి శివుడి మీద ఒక పద్యం చెప్తున్నాడు ఏమిటి పద్యం అంటే శివుడు బట్టలు వేసుకోకుండా ఉంటాడు వన్ పద్యం చెప్తున్నాడు ఆయన కవిత్వాన్ని తెలియజేసి మీ విషయాన్ని ఇలాంటి పద్యాలు చెప్పకండి జనుల్ని ఆల్రెడీ జనులు దాని సింబాలిజం తెలియకుండా చాలా అధ్వాన్యంగా ఆలోచిస్తున్నారు శివుడు బట్టలు వేసుకోవడం విష్ణు కంచి కంచి పట్టు కంచులు కట్టుకుంటున్నాడంటే అది వినడానికి చెప్పడానికి కూడా బాగోలేదయా అలాగే దాని మీద నువ్వు నీ అతిథి మీ దాట్లన్నీ ఉపయోగించి దానికి ఏకాపేకా లాగి ఇంకేమో పద్యాలు అలా అనడం బాగుండలేదు అది అశ్లీలంగా కూడా ఉంటుంది అలాంటి పని చేయటమ్మా దిగంబరుడు అంటే సర్వవ్యాపక ఆత్మచైతన్యస్వరూపుడు అని అర్థం అది దిగంబరుడు అంటే నిజానికి ఊ యూస్ సేమ్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ యూస్ట్రిప్ ఆఫ్ ద నేమ్ సేమ్ All, uh, all descriptions, you strip off from your Swarupa, you strip off from Varta. That is what you see in Japan. In Japan, it is also a Tishpada. You stand alone, alone, as pure awareness. That is what you see in the Shivuru. That is what you see in the Shivuru, the Shivuru, the Shivuru, the Shivuru. తర్వాత శివుడికి పాములు అంటే క్రియాశక్తి శివుని వశంలో ఉంటుంది క్రియాశక్తి ఏ రూపంగా ఉంటుంది మనస్సు ఇంద్రియములు దేహము ఇవన్నీ కూడా క్రియాశక్తితో ఫంక్షన్ చేస్తూ ఉంటాయి అటువంటి క్రియాశక్తి వశములో ఉన్నటువంటి వశంలో పెట్టుకున్నవాడు శివుడు క్రియాశక్తికి బానిసై ఉండేవాడు జీవుడు అది పాములనే పెట్టుకున్నాడు అది అంతే అంతేగాని రబ్బరు పాములు పెట్టుకుని ఇటువంటి పరిగెత్తుతో ఉండడం అది రబ్బరు పాములు పెట్టుకుని ఉన్నారనుకోండి నేను రబ్బరు పాములు పెట్టుకుని ఉన్నాను అనుకోండి తప్పదు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి శివపురాణం పాఠం చెప్తా ఎవరినో ఒక అన్ఎంప్లాయిడ్గా ఏం చేస్తూ దగ్గర వాడికి ఒక గజ చర్మాన్ని పోలిన వస్త్రోహం నడుగుని చుట్టి చేతికి చేసిన స్థూలాన్ని ఇచ్చి వాడి నడలో రబ్బరు పాములు వేసి పెట్టాను అనుకోండి నేను వాడిని అప్పుడు వీడు ఎవరి దగ్గర రెండు వేల అప్పు తీసుకున్నాడు వీటి దగ్గర అప్పు వసూలు చేయడం కోసం వాడు వచ్చేయాలా ఇక్కడ ఈ వేషంలో ఉన్నావు అని వీడు వెంటపడితే వాడు ఏం చేస్తాడు అలా పని గోడ దానికి వెంట మీరు శివుణ్ణి ఆ విధంగా చేయటం చాలా తక్కువ దీస్ పీపుల్ ద నో హౌ బ్యాడ్ ది ఆర్ డోయింగ్ థింగ్స్ శివుణ్ణి వేషం వేసి వాడు వేలమొహం వేసుకొని నిలబడతాడ వీడు కూర్చులో పేర్థ గద్దె మీదో సోఫాలో పెద్ద గద్దె మీద కూర్చుని ఆ గద్దె వెనకాల సోఫా దాల్నట్టుగా నాలుగు తరగడాలు పెట్టుకుని ఇలా పెట్టుకుని శివజీ అంటే ఏదో చెప్తాను పార్టీ శివజీ మీరు ఇక్కడ శివుడు నెలకొని ఉండగా నువ్వు శివజీ అని పడుకున్నంత పని చేసి చెప్పడం అది శోభయాది అది పద్ధతి అది కాబట్టి శివుడు అంటే తెలుసుకోవాలి శివుడు కపాలాన్ని చేత్తో పట్టుకుంటాడు కపాలము తమో గుణము అని అర్థం తమోగుణాన్ని దేవించేడు అని అర్థం కపాలాన్ని పట్టుకున్నాడు శివుడు భస్మను ఒళ్ళంతా రాసుకుంటాడంటే బుడికి తీసుకొచ్చి రాసుకుంటాడనా వైషుడ్ యూ డూ సచ్ భస్మను ఒళ్ళంతా రాసుకోవడం అంటే ఏమైనా తిచ్చా భస్మను రాసుకుంటాడు అంటే సత్వగుణ ప్రధానము అని అర్థం ఉంటుంది సత్వగుణాన్ని అది బోధిస్తూ ఉంటుంది చితాభస్మ అంటే దేహాభిమానాన్ని త్యాగం వాడు అని అర్థం దేహాభిమానాన్ని జ్ఞాన జ్ఞానాజ్నిలో తగుల పెట్టినవాడు అనర్థం తర్వాత రజోగుణము సర్పములు వేసుకుంటాడు సర్పము రజోగుణమునకు చిహ్నం ఆ రజోగుణాన్ని వశించేసుకున్నవాడు సర్పాలు వేసుకుని భస్మను ధరించి కపాలాన్ని పట్టుకున్నాడంటే ఈ సత్వరజస్వ గుణంలో మనం మూడింటికి కూడా వశము చేసుకుని గుణాతీతుడైనటువంటి పరమాత్మ అర్థం శివుడంటే దిస్ ఈజ్ వాట్ శివ ఈజ్ వెరీస్ దిస్ శివ నవ్ యూ టెర్ వేరీ ఈస్ దిస్ శివ మీ హృదయంలో ఉన్నాను అది శివుడ కనుక కనుక పరమాత్మకు ప్రతిష్ట ఆశ్రయమైన కంటే అహం నేను ప్రత్యగాత్మయే పరమాత్మకు ఆశీర్యము పరమాత్మ నిరోదయుడైతే ప్రతిష్టంది స్తంభనం పరమాత్మ చైతన్య స్వరూపుడైతే ప్రతిష్టంది నేను అవుతుంది అంటే అర్థమైతే నేను అనే అనుభవంలో పరమాత్మ వీడి ఉన్నాడు సో హృదయ కుహర మధ్యే అలా వింటూ ఉండగా తెలుసుకుంటుంది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా హృదయ కుహర మధ్యే ఈ హృదయ కుహరం మధ్యంలో ఏముంది కేవలం బ్రహ్మమాత్రం అద్వైతర బ్రహ్మగలం ఎలా ఉంది హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భావి అహం అహం అనే అనుభవ రూపంగా ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి పరమాత్మకు ప్రతిష్ట అహం నేను అనే అనుభవము ఎటువంటి పరమాత్మ అమృతస్య అన్యస్య ఆ పరమాత్మ అమృతుడు అంటే జరాభరణములు లేనివాడు చూడండి వైకుంఠంలో ఉండే విష్ణువుకి జరాభరణములు లేవు అని చెప్పడం అనవసరము తెలివి ఇది ఎలా ఉందంటే బిల్ గేట్స్ గారికి పైసలకి ఆయన కాఫీ తాగాలనుకున్నప్పుడు పైసలకి పొదమ లేదు అని చెప్పినట్టుంది విష్ణువుకి జరామరణాలు లేవని చెప్పక్కల వైకుంఠంలో ఉన్న విష్ణువుకి జరామరణాలు ఎంతైనా అనవడెముడు జరామరణాలు ఈ యముడి నుంచి వస్తాయి ఈ యముడికి పైన ఎక్కడో ఆయనకి జరామరణాలు ఎందుకు వస్తాయి కాబట్టి అమృతస్యా అని చెప్పక్కర్లేదు కానీ మరి చెప్తున్నారు కదా అంటే విష్ణు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు జలామరణములు ప్రసక్తములు అవుతాయి ఏమండి ఇక్కడ ఉన్నాడు అంటున్నారే గుండెలో హృదయంలో ఉన్నాడంటున్నారా హృదయం ఓల్డ్ అవుతుంది హృదయం ఓల్డ్ అవుతుంది అప్పుడు ఓల్డ్ అయినప్పుడే మీకు పోలిష్టికాల సమస్యలు వస్తాయి ఏమండి హృదయం డబ్బుల్లో పడుతుంది ఇప్పుడు హృదయం ట్రబుల్లో కూడా మనం హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళామనుకోండి అప్పుడు ఆయన లోపల ఉన్న విష్ణువు ట్రబుల్లో ఉన్నాడని అర్థం ఏమో నేను ఎవరిన్నా హృదయం ఆగిపోతే విష్ణువు ఇప్పుడు ముసలివాడైపోయినాడు విష్ణువు పోలీస్ చాలు వచ్చింది విష్ణువుకి ఆయనకి పాపం ఇప్పుడు హృదయం ఆగిపోతే లేకుండా అయిపోతాడు అనేటువంటి ప్రసక్తం అవుతుంది అని ప్రసక్తమైతే అభ్యప్రాయం హృదయంలో ఉన్నాడే తప్ప హృదయానికి చెందినవాడు కాదు హృదయ ధర్మములను తన వేసుకున్నవాడు కాదు అని చెప్పాలి అమృతస్య దేహములకు జరాభరణములు కలవు కదా మరి దేహంలో హృదయంలో ఉన్న పరమాత్మకు జరాభరణములు మాట ఏంటండి లేదు అమృతస్య అవ్యయస్య దేహము ఖర్చే హృదయము తన శక్తిని కోల్తుంది హృదయము పనికి రాకుండా ఉంటుంది కానీ ఆ హృదయంలో ప్రకటమవుతున్న పరమాత్మ వ్యయమవుతా అంటే వికారమవుతుట ఖర్చైపోవుట నష్టపోత నశించుట అనేది లేదు అటువంటి అమృత అవ్యయ పరం బ్రహ్మకు అహం ఓకే భాష్యారులు కీలశస్య బ్రహ్మణ ఎటువంటి బ్రహ్మకు ప్రతిష్ట అమృత అవినాశన వినాశములేని బ్రహ్మకు ప్రతిష్ట నేను వినాశములేని అని పనికట్టుకుని విశేషణం ఎందుకు వేశాడంటే నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను హృదయంలో ఉన్నాడన్నాడు కదండి హృదయం పాడైపోతే మరి లోపల ఉన్నది కూడా పాడైపోతుంది కదా అని శంకరులు దృష్టాంతం ఇచ్చారు ఏమనంటే ఆవకాయ కొండలో పెట్టుకున్నారు కుండ పగిలిపోతే ఏమవుతుంది అవకాశంతో నేలపాలై చెడిపోతుంది కదా అలాగే హృదయంలో ఉన్నాడన్నారు విష్ణువు ఈ హృదయానికి రోగంతో అదే వస్తే మరి ఆ విష్ణువుకి తేడా వచ్చేట రాదు ఎలక్ట్రిక్ బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి ఎలక్ట్రిసిటీకి నష్టం వస్తుందా కాదు ఆ తేడా తెలుసుకోవాలి అందుకోసం పని కట్టుకుని అవ్యయస్య అమృతస్య అవినాశిన అవ్యయస్య అవికారిణ కాబట్టి విష్ణువు ఇక్కడ ఉన్నాడన్నారే ఇక్కడ ఓసారి సుఖం ఓసారి దుఃఖం సుఖం వచ్చినప్పుడల్లా విష్ణువు సుఖం సుఖం సుఖం పార్టీ పార్టీ అంటాడా దుఃఖం వచ్చినప్పుడల్లా తిమిగిపోతూ ఉంటాడా విష్ణువు ఇప్పుడు మీ ఇంకెవరనే గెస్ట్ వచ్చాడంటాడు గెస్ట్ సుఖంగా ఉండాలంటే మీరందరూ ఎలా ఉండాలి సుఖంగా అట్లీస్ట్ అవుట్వర్డ్లీ మీరందరూ సుఖంగా గెస్టుని మీరు కరివేయాలనుకుంటే ఏం చేయాలో తెలిసిన ఓ చిన్న కలహం మొదలు పెట్టాలి గెస్టులు పంపించేయాలనుకుంటే ఆయన ముందు ఒకసారాలో కూర్చున్న రోజు ప్రుకుంటూ ఉంటాడు ఆయన్ని సాధనం పాలంటే భార్య భక్తితోటి గుసగుసలతో ప్రారంభించాలి గుసగుసలతో మొదలుపెట్టారు ఏమని వాళ్ళు గుసగుస ప్రారంభించినారని ఆయనకి తెలిసి ఇట్లా ఆయన తెలియకుండా గుసగుసలు కాదు ఏదో ఒకసారి వస్తారు మొత్తాయిగా ఆయన అనుకుంటాడు వాళ్ళు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు నేను తెలుస్తుంది అది కొంచెం పెంచాలి స్వరం ఆ పెంచడంలో మీరు ఎప్పుడూ నాకు వ్యతిరేకమే నా చేత చేస్తారు తప్ప నా కోరిక ఒక్కటి చేసలేదు అన్నారు అంటే చూడు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇంట్లో ఎవరో అని ఈయన ఆయన జాగ్రత్తగా సంచి కొట్టిన అలాగే విష్ణువు ఈ హృదయంలో కూర్చుంటే ఆ హృదయంలో కలహము క్రోధము తాపము ఇవన్నీ పెడితే ఆయన కూడా ఉడికిపోడు అంటే ఇక్కడ సుఖదుఖాది వికారములు ఉన్నప్పటికీ హృదయం నుండు అంతఃకరణంలో ఆ అంతఃస్కరణలో ప్రకటమవుతున్నటువంటి పరమాత్మకు సుఖదుఖాది వికారములు అని అద్దం మఖిలిగా ఉన్నా అద్దంలో ప్రతిఫలించే సూర్యుడికి మఖిలి అంటూ అవ్యయస్థేచ ఓకే సో ఈ విధంగా అవినాశి అవికారి వినాశము లేని వికారములు లేని పరమాత్మకు మన హృదయమే ప్రతిష్ట అయితే మరి మన హృదయంలోనే పరమాత్మ ప్రతిష్ఠితుడే ఉంటే ఈ తీర్థాలన్నీ పదిగిలెత్తడం ఎందుకండి మీరు అడిగితే మీరు ఆ ప్రశ్న అడిగితే నేనేమంటానంటే అవును మరి ఎందుకు అని నేను ఆ ప్రశ్నే అంటా ఆ ప్రశ్నకి సమాధానం లేదు సోట సహితం ఏమవుతారంటే ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసాజనా ఆత్మతీర్థం నీ ఈ తమో గుణ ప్రధానమైన జనులు అంటే అజ్ఞానులైన జనులు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో తీర్థము అదిగో తీర్థము అని పరుగులు తీస్తూ ఉంటాడు ఇప్పుడు అంటే బస్సులు కార్లు రైళ్లు వచ్చాయి ఒకప్పుడు రెండెడ్ల బండి ఎక్కి తీర్థానికి వెళ్తాడు ఒంటే ఒకటి వారిస్తాయి ఆ బండి లోపల చక్కగా బొంతలో వేసి తన కూర్చుని చోటు ఫిక్స్ చేసుకుంటాడు తన భోజనం వ్యవస్థ అంతా చేసుకుంటాడు ఉంటెద్ద బండి దానికి బండికి చుట్టూ కాషాయము ఇవి అలంకారం చేస్తాడు దాని మీద షిర్డి బాబా గారి ఫోటోలో పోస్టర్స్ అర్పిస్తాయి తాను చెప్పులు దొరుకుని చక్కగా స్వెటర్లో అన్నీ వేసుకుని ట్రకి కూడా పెట్టుకుని దాంట్లో కూర్చొని షిడ్డి బయలుదేరాలి ఈ ఎద్దుకి షి ఏంటి వీడికి షిలీ కానీ ఎద్దుకి సిద్ధి ఏంటి దానికి ఆ ఎద్దు పాపం అది ఎంత కష్టపడుతుందో అలా పోతూ ఉంటుంది ఎక్కడో వరంగల్లో బయలుదేరి అనుకోండి షెడ్రీ వెళ్ళేప్పుడు ఆ ఎద్దే అవుతుంది అది ఆ రోడ్డు పక్కన ఉన్న గిడ్డికి అడిబతకాలి వీడు చక్కగా స్టవ్ అన్నీ తెచ్చుకుంటాడు ఆ ఇల్లు కొనుక్కుంటాడు అవన్నీ తిని వేడుకాలక్షణం చేస్తాడు ఆ బండిలో ఏమిటిగా చేస్తున్నావు ఏవిటిగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏమిటి అంటే తీర్థానికి వెళ్తున్నావు దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నావు అదే నువ్వు దేవుణ్ణి చూడబాయా ఎద్దుకెందుకు దేవుడు ఎద్దు తన దేవుడు తను చూసుకుంటుంది నీకెందుకు అంటే కాదు ఎద్దు కూడా స్వర్గానికి పోతుందంటాడు చూశాను ఎద్దును ఓ ఎద్దు నువ్వు స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నావా షిరి వెళ్ళి బాబాని దర్శిద్దాం అనుకుంటున్నావా అని అడిగితే ఎస్ అన్నదంటే ఆ కుంగు తీసుకెళ్ళారు అంతేగాని దాని ఆ రకంగా హింస చాలా తక్కువ